మామి భగవత్కరం లోక శంకరం ఆనుమానికమీ ఏకేషామితి నా శరీరూపక విస్తగృహీ దర్శయతి ఎక్కడ ఎక్కడుంది అధిక ఒకటో అధ్యాయం నాలుగో పాదమా దొరికింది ఎస్ ఐక పరమార్థత పరమాత్మ విజ్ఞానాత్మనోర్ భేదాభావాత్ తదేం శరీరమే ఏకం పరిశిష్య ఇతరా ఇంద్రియాదీని ప్రకృత్యే పరమపద్ధిదర్శ విషయా సమనుక్రామం పరిశిష్యమాన ఇహ అంత అక్తశబ్దేన పరిశిష్యమానం ప్రకృతం శరీరం దర్శయతి గమ్యతే అంతవరకు శరీరేంద్రియమనోబుద్ధిషయవేదనాయు అవిద్యావతో భోక్తు శరీరాదీనా రథాదిరూపక కల్పనగా సంసార మోక్షగతి నిరూపణైన ప్రత్యాత్మ బ్రహ్మావగతి ఇహ వివక్షిత అసలు ఈ రథరూపకం ఉన్న దుసారా రథరూపకానికి ప్రయోజనాన్ని చాలా బాగా పెట్టారు రథరూపకాన్ని అంటే ఇది రథము ఇవి రురాలు అంటూ ఈ ఎందుకు పెట్టడం అంటే దాని ప్రయోజనం ఏమిటంటే ఈ మనిషి యొక్క జీవితము అటు సంసార కోపంలో పడిపోయిట్లాగా నడిచే అవకాశం ఉన్నది అదే మనిషి యొక్క జీవితము అటు మోక్షానికి కూడా తీసుకుపోయే అవకాశం ఉన్నది అదంతా కూడా ఇంద్రియములు మనస్సు రథ రథము దేహము ఇంద్రియములు మనస్సు వీటి మీద ఆధారపడి ఉంటుంది దేహము ఇంద్రియములు మనస్సు మీరు వాటిని సక్రమంగా పెట్టుకోండి మీరు మోక్షానికి వెళ్ళిపోతారు ఆత్మజ్ఞానం ఎలాగో ఉంటుంది కానీ వీటిని మూటిని మూడింటినీ సక్రమంగా పెట్టుకోకండి వాటిని మీరు సక్రమంగా పెట్టుకోకుండా కారణం ఏమై ఉంటుంది శరీరము ఇంద్రియములు మనస్సు సక్రమంగా లేకపోవడానికి కారణం ఏమై ఒకటి సోమరిగణము తమోగుణ లక్షణం రెండు కామనలు భయములు సంసారము నుండలి రాగద్వేషములు సో ఇంకొకటి చెప్పాలన్నట్లయితే ప్రమాదము అంటే పొరపాటు ప్రమాదం అంటే అసావధానత ఎన్ని పట్టించుకోకపోవడం సరైన విషయాన్ని పట్టించుకోకపోవడం రిటైర్ అయిన తర్వాత ఒక కుక్క పిల్లలు పట్టుకుని ఇట్టు ఒకటి తిరుగుతూ ఉంది మేడం రోడ్డు అంతా కెనడాలో కనుక కుక్కపిల్లని మీద తిప్పినట్లయితే అది ఎక్కడైనా పాడు చేసినట్లయితే వీడు బకెట్ పట్టుకుని వెళ్ళి శుద్ధి చేసి వెళ్ళాలి అయితే జైల్లో పెట్టి కుక్కపిల్లని అక్కడ టెన్లలో పెడతారు నిజం ఇండియా కాబట్టి గ్రేట్ ఫ్రీ ఫర్ ఆల్ ఇలాంటి వేషాలన్నీ వేయట సో ఆ విధంగా ఈ రథరకమైన సంసారం ఉండలే ఆసక్తి చేత ఈ రథయాత్రను అలా సాగించినట్లయితే ఇది ఏది రథం ఏంటి ఇది రథం దేవృద్ధి రథం ఏమిటి అసలు దేవ దేవునికి రథం అంటే ఎలాగో చేస్తారో తెలిసినా ఒక చెట్టు ఒకటి ఐడెంటిఫై చేస్తారు ఆ చెట్టుకి నాలుగు వైపులా కొమ్మలు ఉండాలి నాలుగు వైపులా కొమ్మలు ఉండాలి నేను మనం చూశాను డాక్యుమెంట్ నాలుగు వైపులా కొమ్మలు ఉండాలి ఇంత లాంగ్ మృరాలు ఉండాలి కొలత ఇస్తా ఆ కొలత ప్రకారం మ్రాలు ఉండాలి ఆ చెట్టుని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి వీళ్ళందరూ వెళ్ళి శోభాయాత్రతో వెళ్ళి ఆ చెట్టుకి పూజలు చేసి చెట్టు గొయ్యేతవి గొడలతో దాన్ని కొడతారు కొట్టి ఆ కొమ్మల్ని తీసుకొచ్చి రథం మీద పెడతారు ఎందుకు ఏమవసరం రకంగా మీకు దేవుడికి రథయాత్ర చేయాలన్నప్పుడు అవ చెట్టుని ఐడెంటిఫై చేసి కొట్టుకుంటూ పోతే ఆ చెట్టు వయస్సు నాలుగు వైపులా కొమ్మలు ఉండాలి అంటే దాని వయస్సు అంటే యూనిఫామ్ గా కొమ్మలు ఉంటాయి దాన్ని వయస్సు ఎంత ఉంటుంది కనీసం వందేళ్ళు వయస్సు ఉంటుంది ఆ చెట్టు చూశాను హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది అది హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఆ స్థితికి వచ్చింది దాన్ని వీడు వీళ్ళు శోభాయాత్ర కింద వెళ్ళే పది తీసుకుని దాన్ని ఒక అరగంటలో నేల కూల్చారు నేల కూల్చి ఏదో రథం ఒకటి పెట్టి ఆ రథం మీద దేవుడు బొమ్మని తోటి ఊరేదించి తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు ఏడ్చకపోతారు ఆ అదే రథం అంటే దీలాంటి రథ దిస్ ఇస్ ది రథ ఇక్కడ దేవుణ్ణి పెట్టి ఉరేదించాలి అంతేగాని చెట్లు కొట్టే అక్కడ దేవుణ్ణి పెట్టి ఏమిటి ఉరేగిస్తారు ఇక్కడ దేవుణ్ణి ఈ రథంలో దేవుణ్ణి పట్టుకోవాలి విష్ణు పదమం పదం అని అది అది రథరూపకము యొక్క అభిప్రాయం రథరూపకము మీకు రహస్యం తెలుసా ఈ రథం చేయించిన వాడు ఒకటి ఉంటాడు దానికి అయిన డబ్బు వాడి చిత్రాన్ని ఆ రథం మీద చెక్కుతారు ఆ రథానికైనా ఖర్చు లక్ష యాభై వేల ఖర్చు అవుతుంది కదా అది ఆయన దాపేస్తారు ఆయన ఆయన ఫోటో తీసుకుంటారు ఆయన ఆ చెక్కుతో పాటు ఫోటో కూడా ఇస్తారు వీళ్ళు ఈ శిల్పకారులు ఏం చేస్తారంటే ఆయన బొమ్మని చెక్కుతారు దాని మీద చెక్కి వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తారు ఇదిగో ఈయన బొమ్మ తెలిసిపోయింది కదా మీరు ఎందుకు ఛారిటీ ఎలా వచ్చిందో ఆ ఛారిటీ యొక్క లక్షణం మీకు అర్థమైంది కదా చెక్కబోతే ఆయన కాలం కొట్టుకుంటాడు ఎలా డబ్బులు ఇచ్చానో ఎందుకు కట్టలేదు సో ఈ సంసారం చాలా చిత్రంగా ఉంటుంది ఫస్ట్ సో అది రథరూ రథరూపకం అది ఇది రథం ఈ రథాన్ని మంచి దారిలో తీసుకెళ్తే మోక్షం సరైన దారిలో రకుండా కదా దారిలో తీసుకెళ్తే సంసారమైనటువంటి అంధకోపంలో పడిపోతారు ఈ విషయం చెప్పడం కోసం శుభతి రథదృష్టాంతాన్ని చెప్పింది సో అని శంకరుడు చక్కగా దాన్ని వ్యాఖ్యానం చేసినారు రథాదిరూపక కల్పనయా సంసార మోక్షగతినిరూపణైన ప్రత్యగాత్మబ్రహ్మావగతి ఇహ వివక్షిత తనిజియపాల యేద్ వాను మనసి ఏతదక్తం భవతి ఆ మంత్రోందాము మనసి ప్రాజ్ఞే జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్ే ఛాంత ఆత్మని అని యేత్ నియచ్చేత్ తెచ్చేక నీ వచ్చేది అంటే విలీనము చేయవలేను దేన్ని దేంట్లో విలీనం చేసుకుంటూ పోవాలి బయటికి కాదు బయటికి అంతలోపడతాయి బయటికి వెళ్ళడానికి వీడు ఉపయోగించేటువంటి సాధనము వాక్కు మనం వాక్కు ద్వారా బయటికి పోతూ ఉంటాం వాక్కు మనల్ని బాగా సంసారంలో బహిర్ముఖులుగా చేసి అని చెప్పనే అధ్యాత్మ సాధనలో మొట్టమొదటి వాంగ్ నియమము వాక్కుని నియమించుకోవాలి మౌనంగా ఉండడం అభ్యాసం చేయాలి అక్కడ ప్రారంభమవుతుంది ఆ వాక్కు నుంచి మనస్సు మనస్సు నుంచి బుద్ధి బుద్ధి నుంచి సమష్టి బుద్ధి అక్కడి నుంచి శాంతమైన శుద్ధ చైతన్యము ఆ విధంగా విలీనం చేసుకుంటూ పోవాలి దాన్ని మనం చూసినాము దాని వివరణ శంకరులు ఇస్తున్నారు ఏ భవతి దీన్ని ప్రత్యగాత్మ బ్రహ్మావగతికి ఉపాయంగా చెప్తున్నారు ఆయన పైన మీరు గమనిస్తే ప్రత్యగాత్మ బ్రహ్మావగతి అని ఒక ప్రద పదము గలదు ఒక ఎక్స్ప్రెషన్ మీరు బ్రహ్మను సాక్షాత్కరించుకోవాలి అవగతి అవగతి బ్రహ్మ గురించి లల్లించి పెట్టుకోవడం కాదు లేకపోతే బుద్ధియుడు దాన్ని పాండిత్యాన్ని పెట్టుకోవడం కూడా బ్రహ్మావగతి అవగతి అంటే సాక్షాత్కారము అంటే బ్రహ్మను అనుభవ రూపంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఏమండి అవగతి అంట ఈ అవగతి అన్నది మీకు నేను చెప్తారు చూడండి ప్రజ్ఞానం ఉంది ముందు మీరు ప్రజ్ఞానంని పట్టుకోవాలి వాట్ ఈజ్ ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యం బ్రహ్మ గురించి చెంద్రజేయద్దు ప్రజ్ఞానం బ్రహ్మంతో ఉండడం కాదు అసలు ప్రజ్ఞానం అంటే ఒకటి కొట్టుకుంటే బ్రహ్మ అదే అవుతుంది బ్రహ్మను మీరు చేయక్కర్లేదు బ్రహ్మను కానీ అది బ్రహ్మను మీకు తెలుస్తుంది సో ప్రజ్ఞానం అంటే ఏంటి ప్రజ్ఞానం అంటే మీరు దాన్ని పట్టుకోవాలి నిధిధ్యాసనం అది ఎలా పట్టుకోవాలో చెప్తాను అంతక నుంచి నేను చేయగలిగి నేను ఉండదు మీరే పట్టుకోవాల్సి ఉంది ఓకే నేను వచ్చి మీ చేత పట్టించలేను మీరే పట్టుకోవాల్సి ఉంది ఇప్పుడు పూజల్లోనూ అక్కడ ఆ పట్టుకోవాలి కాదు మీరు సరిగ్గా ఆయన పురోహితుడు చేయి పట్టుకుని ఆయన ఇలా అక్కడరా అని అక్కడ పెట్టిస్తాను అలా కూడా ఏమంటే ఇక్కడ ఎవరిది వాళ్ళే పట్టుకోవాల్సి ఉంటుంది ప్రజ్ఞానము అంటే ప్రతి పదార్థము డిక్షనరీ మీనింగు దట్ ఈస్ నాట్ ది పాయింట్ మీకు డిక్షనరీ మీనింగు మీకేమీ తెలియదు యూ ఓంట్ గెట్ ఎనీథింగ్ ఇదో తెలివి అని ఏదో రాస్తారు సో ప్రజ్ఞానము అంటే నేను ఉన్నాను నేను ఉన్నాను అని లేదా తెలుస్తోంది ఎలా తెలుస్తోంది అదే ప్రజ్ఞానం నేను ఉన్నాననే కాదు దేహము తెలుస్తోందా లేదా దేనిచే తెలుస్తోంది దేహము ప్రజ్ఞానం ఇదో ఇది మనస్సు ఇది సంకల్పములు అని తెలుస్తున్నాయి కదా దేనితో తెలుస్తున్నాయి అది ప్రజ్ఞానం అది ఏ విధంగా ఇంకా అది ఏమిటో చెప్పేది లేదు ఇంకేం చెప్తాం ఇంకా అంట ఏం చేస్తారంటే నేను ఉన్నాను అని తెలుస్తోంది దేనివల్ల తెలుస్తోంది దేని చేతనైతే నేను ఉన్నాను అని తెలుసుకుందో అది దట్ ఇజ్ ది ప్రజ్ఞానం యూ ఆల్రెడీ ఘాటెడ్ డోంట్ డౌట్ యువర్ సెల్ యూ ఆల్రెడీ ఘాటెడ్ స్టేడ్ ఇట్ స్టేట్ ఇకేట్ సంసారం గురించి చెప్తేకండి అది ఎలా పోతూ ఉంటుంది దాంట్లో మీరు చేసేది ఏముండదు ఎలా పోతూ ఉంటుంది యూ స్టేజ్ ది ప్రజ్ఞానం అంటే కాదండి మాకు దేవుడు కావాలి కదా అంటే దేవుడు విజ్ఞానం బ్రహ్మ కాదండి మాకు దేవుడు కాదు ముఖ్యం మాకు కొంత ఆనందము శాంతి కావాలి అదే ఆనందము శాంతి ప్రజ్ఞానమే ఆనందము ప్రజ్ఞానమే శాంతి అదే దేవుడు మీకు ఇంకేం కావాలంటే కంట బ్రహ్మ సో అలా అనుభవపూర్వకంగా ఆ ప్రత్యేకాత్మ ప్రజ్ఞానం అంటే ప్రత్యేకాత్మ నేను ఉన్నాను అని దేనివల్ల తెలుసుకొని ఇంకా అంతకంటే లోపలికి వెళ్ళడానికి ఏమీ లేదక్కడ ఆ ప్రత్యేకాత్మయే బ్రహ్మ అని అనుభవపూర్వకముగా తెలుసుకుంటారు అది ఇక్కడ చెప్తున్నారు దానికి ఉప తద్ అవగమార్థం యోగం దర్శయటి అవగమము అని వాడతారు శంకర్ తదు జ్ఞానార్థం అని అవచ్చు తప్పేం కాదు కానీ అవగమ మోర్ ప్రిఫర్డ్ వర్డ్స్ అంటే అనుభవ రూపంగా దానిని ఆ పరమాత్మను తెలివితో కొరకై ఉపాయముని చెప్తున్నా ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవము దేని ఎందు కలుగుతోందో దేని చే అనే దానికి మీరు పట్టుకోవాలంటే మీరు ఎదరవాడితో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలా పట్టుకుంటారు సపోజ్ నేను ఒక ఆయనతో కబుర్లు చెప్తున్నా కబుర్లు చెప్తుంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఆ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టు ఏదో ఉంటుంది టాపిక్ ఏదో డాలర్కి రూపాయలకి ఎంత కన్వర్షన్ రేట్ ఎంత ఏదో టాపిక్ గురించి చర్చిస్తున్నాం అనుకోండి అక్కడైతే అంత ఇస్తాడు ఇక్కడ ఎంత ఇస్తాడు ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనుకోండి ఇప్పుడు మీరు యూ విల్ బీ లాస్ట్ ఇన్ దట్ టాపిక్ అలా లేకపోతే క్రికెట్ మ్యాచ్ గురించి చర్చిస్తున్నట్టు అనుకోండి యూ ఆర్ లాస్ట్ ఇన్ దట్ టాపిక్ సో యూ కెనాట్ రీచ్ యువ స్వరూప కాబట్టి స్టాప్ టాకింగ్ అని మొదలుపెట్టి యోగము అంటే ఉపాయము సూచిస్తున్నారు ఆ ఉపాయమే ఆ మంత్రము ఆ మంత్రానికి తాత్పర్యం ఏమిటంటే ఏతదు భవతి అయ్యా ఈ మంత్రం చెప్పింది ఇలా ఉంది అని అర్థం చేసుకోండి ఆ మంత్రంలో ఎచ్చేతిని ఎచ్చేతి దాన్ని దీంట్లో దీన్ని దాంట్లో గడగడగా ఉంది దాని గురించి మీరు చింత చేయకండి ఆ మంత్రం చెప్పిన సార రూపం ఇది చెప్పేస్తున్నాను తెలుసుకోండి ఏతదుం భవతి ఏమిటి వాచం మనసుని యచ్చే అది ఫస్ట్ స్టెప్ వాక్కును మనస్సు నుండి విలేను చేయగలను అంటే ఏం చేయాలి వాగాది బాహ్య ఇంద్రియం వ్యాపారం ఉత్సృజ విడిచిపెట్టాలి బాహ్య ఇంద్రియం వ్యాపారాన్ని విడిచిపెట్టాలి అంటే ఇంద్రియములతో బాహ్య జగత్తుతో సంపర్కం పెట్టుకోవడం అనేటువంటి ఈ పనిని ఈ ప్రక్రియ వ్యాపారం అంటే పని కంటితో చూస్తూ ఉండడం చెవులతో వింటూ నాలుగుతో వచ్చి ఉండడం వాక్కుతో మాట్లాడుతూ ఉండడం సెల్ ఫోన్ తీసుకొని ఫోన్ చేయడం ఫోన్ చేసి ఏమిటి వేళ కోరే వండుతున్నావు అని అడిగాడు అదైతే వంకాయ కూర ఉండుతున్నాం వంకాయ ఈ తాజాగా ఉండట్లేదు గుర్తి ఒకాయ కొడుకు వంకాయా అని దాని మీద ఇంకేదం ఈ కూర ఎలా వండుతున్నావు ఆ కూర ఎలా ఉండుతున్నావు ఎందుకంటే ఈ బాష్యేంద్రియ వ్యాపారము అనవసరం కదా పొరుగు ఒకే కూర కాబట్టి పొరుగు ఒకటి సో స్వాములు సన్యాసులు పక్కన ఎక్కడో ఖాళీగా ఉందనో అది నువ్వు తీసుకుంటానో ఏమైంది అంటే వాడు ఇవ్వట్లేదండి అంటారు ఇది డిస్కషన్ డిస్కషన్ ఎందుకు అనవసరం కదా ఇటువంటి బాష్యేంద్రియ వ్యాపారాన్ని మీరు వదిలిపెట్టేయండి ఈ బాహ్యేంద్రియ వ్యాపారం అంతా కూడా వాక్కుతో ప్రారంభమవుతుంది వాగాది వాక్కుకి ఇంకా ఇతర ఇంద్రియములు తోడవుతాయి ఈ దీన్ని పక్కన పెట్టండి పక్కన పెట్టే పక్కన పెడితే ఏమవుతుంది ఇప్పుడు మనము మాత్రేన అవతిష్టతే మనస్సు మాత్రం మిగులుంటుంది మరొక్కడో లోపల కూర్చొని మనస్సు మాత్రం మిగులుంటుంది ఇంకా మనస్సులో మల్లబూల్లాలు పడుతూ ఉంటాయి వీడిలాగా వాడల్లాగా మనస్సులో డే డ్రీలింగ్ అంటారు ఇవేవో ఆలోచనలు అలా పోతూ ఉంటాయి మనస్సులో ఇది ఎలాగంటే ఈ వాషింగ్ మెషిన్ ఆన్ చేసి వచ్చేసారని మీరు అలా తిరుగుతూ ఉంటుంది అంటూ నీళ్లు పోసేసి కొంత సోపు ఏదో పడేస్తారు పడేసి థర్టీ మినిట్స్ అని పెట్టేసి వచ్చేస్తే అలా తిరుగుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి ఆగి అనిపిస్తుంది మళ్ళీ తిరుగుతూ ఈ మనస్సు కూడా అలా తిరుగుతూ ఉంటుంది దేని మీద అప్పుడు అప్పుడు ఏం చేయాలి మనోకి విషయ వికల్పాభిముఖం మనస్సు ఎప్పుడు అలాగే ఎప్పుడు ఎవర్ రెడీ అభిముఖం ఎవర్ రెడీ దేనికి విషయ వికల్ప సాంసారిక విషయములను ఊహాపోహలు చేయటానికి ఎవర్ రెడీగా ఉంటుంది మనస్సు సాంసారిక విషయాలను ఊహాపోహలు చేయటమే దాని బలైంది లేదా వరహాలు పుడుతున్నాయి ఒంటరిగా కూర్చుంటాడు మామిడికాయలు వచ్చుతున్నాయి ఇంకా ఆవరికాయ పెట్టుకోవాలి కొన్ని మిరపకాయ ఎక్కడి నుంచి తీసుకురావాలి వరంగల్లో నిరపకాయా మిరియాలు కూడా నిరపకాయా ఏదో లోపల ఏవో మూత ఉంటాయి మనస్సుంటే అలాగే ఉంటుంది అటువంటి మనస్సును చేయాలి వికల్ప దోషదర్శనైనా ఈ వికల్పములో దోషము కలదు అని ముందు పట్టుకోవాలి దోషదర్శనం చేయకుండా మీరు దోష దర్శనం చేస్తే ఆ దోషం నుంచి విముక్తులైపోతారు దోష దర్శనం చేయాలి విముక్తులైపోతారు నేను కాఫీ తాగేవాడిని కాఫీ ప్రేమగా తాగేవాడిని తర్వాత ప్రేమ పోయి అలవాటుగా తాగడం మొదలుపెట్టాలి ఏమిటో కాఫీ తాగే పుస్తకం చూసుకుంటూ ఉండాలి కాఫీ తాగినప్పుడు ఉత్సాహంగా ఉండే పుస్తకం చూసుకునే వాళ్ళ పొద్దున ఎందుకంటే చూసుకుంటూ ఉంటే కడుపులో వచ్చేదో మంటకండి నేను అనుకున్నాను ఈ మంట ఈ మధ్యనేదో ఈ కిడ్నీ సరిగ్గా లేకో లేకపోతే మధ్యన ఆరోగ్యం భావం లేక మనతో వస్తుందని అనుకున్నా అది ఈ కాఫీకి దానికి కారణ కార్యభావం నాకు తోచలేదు ముందు గేటెడ్ అప్పుడు రోజు ఏం చేశానంటే ఏదో కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చూస్తున్నా చూసినా సురేష్ అని ఒక అతను కాఫీ తయారు చేసి పెట్టుకొచ్చిచ్చి ఉన్నాడు సేవస్ పట్టు స్వామీజీకి కాఫీ ఇచ్చి తత్వదానం మీద కింద కూర్చొని ఉంటారు నా పాపం మెట్లు దిగి నాకు కాఫీ ఇచ్చి వెళ్ళిపోయాడు సరే ఆ కాఫీ ఇచ్చాడు ట్యాంక్ సపో తీసుకుని కాఫీ తాగాడు తాగి మళ్ళీ కంప్యూటర్ డేస్ చూస్తుంటే అప్పుడు నాకు అనిపించింది ఇజీ బికాస్ కాఫీ అని దెన్ ఐ ప్రూవ్ టు మైసార్ మెడిట్ ఈస్ బికాస్ కాఫీ అప్పుడు నేను ఒక డాక్టర్ గారిని అడిగా ఒక ఫిజీషియన్ ఏమిటండి దీని రహస్యం అంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ అండి మీకు కాఫీ వల్ల వచ్చి కాఫీ దాన్ని పాలు చేస్తున్నాం దోషదర్శనము ఎలా అండి దివం కాఫీ అయిపోయింది కాఫీ యాజ్ కంప్లైన్ నో మోట్ కాఫీ ఎప్పుడైనా తగినట్టు మనకేం నష్టం లేదు మనకి వ్రతాలే ఉండవు సస్యం వ్రతం అనే ఉండదు సస్య వ్రతం అంటే ఇంకా అతని చేసేట నరకంలో పాడేసేయి నా దోషదర్శనమే మీరు చేయటం దోషదర్శనం చేస్తే మీరు దాన్ని మిగిలిపెట్టక్కర్లా అదే పోతుంది దోష దర్శనమే ఊరికే అస్తమానం అలా మాట్లాడుతూ ఉండడం అనవసరం ఎందుకు మాట్లాడటం అనవసరం ఇప్పుడు మీరు పని అదరబడి చెప్పారనుకోండి అసలు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ కూడా ఒక పని చెప్పారనుకోండి ఆ పనికి ఎంత టైం పడుతుంది ఓ రోజు పడుతుంది రెండు రోజుల తర్వాత వాడిని పలకరించడము అని మేము పెట్టుకోం రెండు రోజుల తర్వాత ఏమైనా పని అయిందా అంటే అయిపోయిందని చెప్పాను అవలేదన్నాడు అనుకోండి ఓకే చెప్పడం ఈ పైన ఇతనికి అప్ప చెప్పకుండా ఇంకొకరికి ఎవరికైనా మనం అప్పు చెప్పుకోవాలి అని గుణపాఠం మరి పని చేరిపోవడం ఈ సంవత్సరంలో చెడిపోయేది లేదు బాగుపడేది లేదు చెడిపోయేదే ఉంటుంది అవలేదంటే ఇట్స్ బాగు చేశాడు ఓకే ఇట్స్ ఓకే సంసారంలో చెడిపోవడం ఉండదు బాగుపడ్డ ఉండదు అయినా మరి కొంత జీవనయాత్ర అని చెప్పి నేను నెక్స్ట్ టైం ఇంకా ఆ మనిషికి పని చెప్పకుండా ఇంకొకహండి చూసుకోవడం లేకపోతే మనమే చేసుకోవడం మనమే చేసుకోవడం శ్రేష్టం ఒక మనం చేసుకోవడం చేత కాకపోతే మరొకరు లెవెల్లో చూసుకోవడం సో అంతే గతి శక్తి అంటే అర్థమైతే ఇంకా దాని గురించి ఇంకా వికల్పం లేదు మళ్ళీ ఈ రెండు రోజులలోపు అతనితోటి ఆ టాపిక్ గురించి మాట్లాడడం లేదు ఏమైంది నీకు వికల్పం ఏమైంది తగ్గిపోయిందా లేదా ఈ రకంగా ఏదో జీవనయాత్రకి సరిపడిన వికల్పాలు కొన్ని మనస్సులో చింతనలు కొద్దిగా ఉంటాయి దట్ ఈస్ ది ఎండ్ అఫ్ అంతకుమించి మనస్సులో క్వాలిటీ క్వాంటిటీ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉండదు సో ఆయన చిన్నారంటారు బాగా చెప్పేవాడు మనస్సులో క్వాంటిటీ ఆఫ్ థాట్స్ తగ్గితే Quality of thought-separation can name you to that. Number of thought-separation. I think that's what I'm talking about. My thoughts. The name is the name is the name. The name is the name is the name is the name is the name. Ah, I'm not. I'm trying that. A lot of issues from this town, I'm not. Thank you a lot. Thank you. పుల్లారెడ్డి స్వీట్స్ ఇటువంటి సర్వీస్ ఉంది కబం ఏం చెప్పాలండి ఈ స్వీట్స్ లాస్ ఏంజలస్ నుంచి వచ్చాయి యువర్ లాస్ నాకు ముందే సూచన వచ్చింది దాంతో పాటుగా ఒక చిన్న యువకు కూడా హరి ఓం స్వామీజీ నమస్కార్ ఉజ్వల్ అండ్ లిండా ఆర్ ja yeah, ja so i saw saya saw u uh, there at jayafree sweets that is nice ah uh, kamaka vikalpala untinu ulladu vishe vikalpala untinu ulladu so tadipotu uh, quality of thoughts tadipotu entha mane em chestam we spread our tentacles into the world all that networking anta ala enchukonko po ఇప్పుడు ఏం చేయాలి అలా తగ్గించుకుంటూ ఉంటుంది అంటే దానివల్ల వాళ్ళకి సుఖం మనకి సుఖం కాబట్టి విషయ వికల్పాన్ని ఎప్పుడైతే మీరు విదిలిపెట్టేశారో దాంట్లో దోషాన్ని దర్శించాలి అలా నిరంతరంగా సంకల్పిస్తూ ఉండడం ఆలోచిస్తూ ఉండడము అది తప్పు అది హానికరము మనస్సుకి మంచిది కాదు అది ఒక వ్యాధి వంటిది ఎక్సెసివ్ థింకింగ్ అని ఒక డిసీజ్ కింద గుర్తుపట్టారు రికగ్నైజ్డ్ డిసీజ్ కాబట్టి అది ఆ దోషాన్ని మీరు దర్శిస్తే దోషదర్శనమే మీరు చేయాల్సింది ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో ఆటోమేటిక్గా మనస్సు ఉంటుంది మీ మనస్సు చక్కగా పనిచేస్తూ ఉంటుంది కానీ చాలా శాంతంగా ఉంటుంది అంటే పెద్ద పెద్ద అలలు అదే పనిగా విరిగిపోతూ పనుతూ ఉంది అన్నట్టు కాకుండా కాముగా అలలు వస్తూ ఉంటారు అలా పనిచేస్తూ ఉంటుంది మనస్సు ఆ స్థితి తీసుకొస్తారు తీసుకొస్తే ఏమవుతుంది ఈ మనస్సు అంతవరకు అలా అలా ఉన్న మనస్సు ఇప్పుడు ఏమైనట్టుంది అది దాని ఆరిజిన్లో విలీనమైనది దాని ఆరిజిన్ బుద్ధి ఈ మంత్రంలో బుద్ధి అన్నదానికి అర్థం జ్ఞానశబ్దంతో చెప్పారు జ్ఞానమునందు అని చెప్పారు అదేమంటున్నారు ఆయన జ్ఞానశబ్దోదితాయా బుద్ధి అధ్యవసాయ స్వభావాయాము కాబట్టి సంకల్పములన్నిటినీ ఆ బుద్ధి ఎందు నిలిపి ఉంచలేము బుద్ధి ఎందు నిలిచి ఉంటుంది బుద్ధి అంటే ఏమిటో తెలుసు అంటే ఆ సంకల్ప వికల్పాలు ఏవేవో ఆలోచనల బదులుగా నిశ్చయాత్మకంగా ఉంది బుద్ధి మీ బుద్ధి ఎందుకు ఇప్పుడేముంది ఈ వికల్పములు సంకల్పములు ఇది దోషము ఇది సరికాదు అనే నిశ్చయజ్ఞానం మీకు ఉంటుంది చాలు ఎప్పుడైతే మీకు ఆ నిశ్చయ జ్ఞానం వచ్చిందో కొంత టైం పుడుతుంది అభ్యాసం ఉంటుంది ఇది అభ్యాసం కోసమే కాదు చెప్పింది కాబట్టి ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఆ సంకల్పముల వేగం తగ్గిపోతుంది తగ్గిపోతుంటే మరి ఎక్కడికి వెళ్ళిపోయింది మనస్సు అంటే బుద్ధిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ జ్ఞానము అనే చేత బుద్ధి చెప్పబడినది బుద్ధి అనగా మనస్సు అంటే సంకల్ప వికల్పాలు నిశ్చయాత్మికమైనది బుద్ధి అంటే మీకు తెలుస్తూ ఉంటుంది అన్నీ చక్కటి సంస్కారాలు కలిగి ఉంటాయి అధికమైన సంకల్పాలు వికల్పాలు అనవసరం పూరికే టెలిఫోన్ ఒకటి పెట్టుకుంటూ ఉన్నాం ప్రతి వారికి ఫోన్ చేస్తూ ఉన్నాం బాగుందా ఇదేవితే అదేవితే ఇదంతా అనవసరం నేను మీకు ఫోన్ చేయను మీరు నాకు ఫోన్ చేయొద్దు సో జ్ఞానేశ్వర్ సంత్ జ్ఞానేశ్వర్ ఏకనాథ్జీకి ఉత్తరం రాశాడు ఏకనాథ్ ఏవో పేర్లు చెప్తున్నా ఏకనాథ్ కాకపోతే కొన్ని నామదేవయ్యో కూడా నాకేమో అభ్యంతరం లేదు అయితే వీళ్ళందరూ సంతులు కదా ఉత్తరం లేకపోతే ఏకనాథ్ నామదేవిజీకి ఉత్తరం వేశాడు ఆ ఉత్తరం చదివి ఆయన కళ్ళంపట బొటబొటా నీళ్ళు లేదు ఆనంద బాష్ప అప్పుడు పక్కనే ముక్తాబాయి ఉన్నది ఆ ముక్తాబాయి ఆ ఉత్తరం ఆనందం తప్ప అనుభవించి ఆనందాన్ని పొంది ముక్తాలు లైక్ ఇచ్చాడు ఈ ఉత్తరాన్ని ఆవిడ ఆ ఉత్తరాన్ని చదివి ఆవిడ మహానందంతో ఆనంద బాష్పాలను కాల్చి అప్పుడు అక్కడ పక్కన ఉన్న భక్తులు ఎంతో ఉత్తరం ఏం గొప్ప విషయాలు ఉన్నాయో అని వాళ్ళు చూస్తే ఖాళీ పేజీ ఖాళీ పేజీ అప్పుడు అడిగారు నామదేవజే మీరు ఉత్తరం చదివారా చదివారు మహానందం కలిగింది అన్నాడ ముక్తాబాయిని అడిగారు నేను కూడా చదివాను నాకు కూడా మహానందం కలిగిందండి అడిగే వీళ్ళందరూ ఇష్టపోయారు ఎటు చదివాను వీళ్ళ అంటే వీళ్ళు చెప్పారు వాళ్ళు ఆయన ఏం రాశాడు నేను చదివాను ఆయన ఏం రాశాడు బ్లాంక్నెస్ ఆఫ్ ద మైండ్ బ్లాంక్నెస్ దేనికి మైండ్లో ఉండే ఊహాపోహలు బుద్ధి ఎందుకు ఈ సంస్కారములు వాసనలు ఇవన్నీ కూడా They are all gone. They are all worthless. There is nothing to talk about them. There is nothing to write about them. So put away all these things. Obliterate the same. Become blank. Become blank. Empty. Empty yourself. Atpuru atmanandam pungu poralu kindi. అది వాళ్ళు అనుభవించిన ఆనందం అది రాసినా ఆయన రాశాడు వీళ్ళు అనుభవించిన వాళ్ళు అనుభవించారు తెలిసింది తెలిసింది కదండి కాబట్టి అదంతా తెలుస్తూ ఉంటుంది బుద్ధి ఎవ్రీథింగ్ హీ నో బట్ దర్ ఇస్ నథింగ్ టు బ్రూడ్ ఓవర్ బ్రూడింగ్ అంట ఊరికే అలా మల్లగుల్లాలు పడి ఏమీ లేదు అన్నీ తెలుస్తూ ఉంటుంది శిష్యుడు గురువు గారు అడిగారు గురువు గారు వాళ్ళు భిక్ష పంపిస్తా ఉన్నారు ఇవాళ పంపించలేదండి వాళ్ళు మర్చిపోయారు అంటే అహంలాగా అయితే ఆయన ఊరుకున్నాడు మళ్ళీ శిష్యుడు నేను చెప్పింది విన్నారా అని అడిగాడు అని నేను దీంట్లో ఊరికే కంగారు పడాల్సిందేం లేదు డిస్టర్బ్ అవ్వాల్సిందేం లేదు శాంతంగా అలా ఉండిపోవాలి అంటే మీకు దృష్టాంతం చెప్పిన బుద్ధిలో శాంతి అలా బ్లాంక్ పేపర్ లాగా ఉంటుంది తామపి బుద్ధి మహతి ఆత్మని భోత్తరీ అగ్ర్యాయా బుద్ధం సూక్ష్మతాపాదమేన నియచ్చే ఆ బుద్ధిని కూడా మహతి ఆత్మని నియచ్చేట్ అంతకంటే గొప్పదైన ఆత్మ ఎందు మీరు విలీనము చేయాలి ఆత్మ అంటే భోక్త భోక్త అంటే ఇక్కడ అయా అహమస్మి అలా తీసుకోండి అహమస్మిలో అహంలో మీరు విలీనం చేశాడు ఎందుకంటే భోగ్య జాతమునంతను ప్రకాశింపజేసేటువంటిది అహమే అహమస్మి ఉన్న తర్వాతనే ఈ భోగ్యములన్నీ బుద్ధి మనస్సు ఇంద్రియములు విషయములు అన్నీ ప్రకాశిస్తాయి కాబట్టి ఆ అహమస్మి అహం రూపంగా అహములలో విలీనము చేసుకోవలము అలా చెప్పచ్చు లేదా అగ్రియా బుద్ధం సూక్ష్మతాపాదమైన వేయొచ్చేది ఇది చూడండి ఎంత సూక్ష్మంగా ఉంటుందో సో మనకి ఈయన టీకాదారులు ఏమన్నా సహాయం చేస్తారా అంటే హీ మే నాట్ అగ్రియ సమాధి పరిపాక అది అంటే బ్లాక్ అంటే బుద్ధి ఏమైపోతుందంటే ఏ రకమైన సంకల్పములు వికారములు ఏమీ లేకుండా అలా నిశ్చలంగా ఉండిపోతుంది సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్ ఆ ఇన్నర్ సైలెన్స్ అన్న దానికి సమాధేనికే మీకు ఆ ఇన్నర్ సైలెన్స్ యొక్క రహస్యం అలా మాటల్లో చెప్పేసి వినేస్తే తెలిసేది కాదు లేదా ఒక రెండు నిమిషాలు సైలెంట్గా ఉంటే కూడా మీకు తెలిసిపోయేది కాదు అది మీరు అభ్యాసం చేయాలి ఆ పరిపక్వత రావాలి పరిపాక అంటే పరిపక్వత అంటే ఇది వెరీ ప్రాక్టికల్ చూడండి మన నోరు ఎప్పుడు వాడడానికి అలవాటు పడి ఉంటుంది మీరు మాట్లాడటం తగ్గించేసి మౌనంలోకి వెళ్ళిపోతే ఆ ఇన్నర్ సైలెన్స్ మీకు అనుభవానికి వస్తుంది అది పరిపక్వం అవుతుంది తర్వాత ఎప్పుడు ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలకు అలవాటు పడి ఎప్పుడైతే మనస్సును మీరు ఏకాగ్రంగా పెట్టుకోవడం సింపుల్గా పెట్టుకోవటం అలా శాంతంగా ఉంచుకోవటం అభ్యాసం చేస్తారో అప్పుడు ఒకటి ఇన్నర్ సైలెన్స్ మీకు అనుభవానికి మైండ్కి రెండు స్టేట్స్ ఉంటాయి ది సైలెంట్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ది యాక్టివ్ స్టేట్ ఆఫ్ ది మైండ్ ఇప్పుడు నీరుందనుకోండి నీరుకి రెండు అవస్థలు ఉంటాయి ఒకటి కదలకుండా ప్లాసిడ్గా ఉన్న అవస్థ ఒకటి వైబ్రేషన్ వచ్చినప్పుడు కదిలిపోయే అవస్థ రెండు అవస్థలు ఉంటాయి ఇప్పుడు అదేవిధంగా మైండ్కి కూడా రెండు అవస్థలు ఉంటాయి ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి నీళ్ళని కలిపేసి మీరు వదిలేస్తే అది మళ్ళీ ప్లాసిడ్గా తయారవడానికి 10 మినిట్స్ టైం పడుతుంది ఆ డిస్టర్బెన్స్ అంతా పోయి ఆ మురికంతా మళ్ళీ కిందకి దిగి అది శుద్ధం అవడానికి టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవరో పడుతుంది కానీ తేనె తేనె ఒక పల్లెల్లో కొట్టి దాన్ని ఇలా ఇలా కలిపారు అనుకోండి అది చాలా క్విక్గా ఒరిజినల్ స్టేట్కు వెళ్ళిపోతుంది సో వీడి మనస్సు ఆరంభంలో నీరు వలె ఉంటుంది అభ్యాసం చేయగా చేయగా చేయగా అది తేనే వనే తయారు అంటే దాన్ని డిస్టర్బ్ చేయడం కష్టం ఒకవేళ డిస్టర్బ్ చేసినా మళ్ళీ సైలెంట్ స్టేట్లోకి తక్కువ మనిపోతుంది దీన్ని సమాధి పరిపాకా అవస్థ అంటారు మీరు ఆ అవస్థని తీసుకుపోవాలి సైలెంట్ మైండ్ మైండేది మైండ్ ఈజ్ డే మైండ్ ఈజ్ డే బికాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ ఎవరిథింగ్ మైండ్ ఈజ్ డే బట్ మైండ్ ఈజ్ ఇన్ ఏ సైలెంట్ మోడ్ ఏంటంటే బుద్ధి అని నా అభిప్రాయం ఆ బుద్ధి ఆ సమాధిలో ఉండిపోతుంది దాంట్లో పరిపక్వత చెందుతుంది అప్పుడు మీకు ఆ లోపల ఉన్న ఒక దివ్యమైన శాంతి అనుభవానికి వస్తుంది ఒక దివ్యమైన శాంతి అంటే ఆ శాంతి దివ్యమైన అంటే అభిప్రాయం అది చాలా చైతన్య చైతన్యపూర్ణమై ఉంటుంది తెలివితో తుణికిత్స వాడుతో ఉంటుంది ఆ సైలెన్స్ డల్నెస్ అని మీరు అనుకోవద్దు అదేమి డల్నెస్ కాదు ఆ సైలెన్స్ తోటి ప్రపంచాన్ని అంతా కూడా వీళ్ళు అంచనాలు వేసేయగలుగుతారు అంతటి సూక్ష్మత్వం వచ్చేస్తుంది బుద్ధికి బుద్ధి చాలా సూక్ష్మంగా తయారవుతుంది ఊరికే అదే పనిగా కాపాడించాల్సిన పని లేదు అలా చూడగానే తెలిసిపోతూ ఉంటుంది అటువంటి సూక్ష్మస్థితి బుద్ధికి వస్తుంది ఆ సైలెన్స్లో అటువంటి క్రియేటివిటీ సృజనాత్మకత ఉంటుంది సైలెన్స్ కాబట్టి దాంట్లోకి మీరు ప్రవేశించాలి దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది యూ హు డూ దట్ బై బై మెడిటేషన్ అచ్యుట్ మెడిటేషన్ ఆ సైలెంట్గా ఉండడం అభ్యాసం చేస్తూ క్రమంగా దాని ఎందు ఉండే మహాశాంతి మీకు అవసరం అనిపిస్తుంది మామూలుగా మనకి తెలుసున్న శాంతి చూస్తూ అలరిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు అల వ్యాసం కాలం పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు అడుగుతుంటే ఎప్పుడు కేటలు అలరిగా ఉంటారు వాళ్ళకి ఎందుకునూ ఆట మానేసేదో పది నుండి అప్పుడు శాంతిగా ఉంటుంది అలాంటి శాంతి మనకి తెలుసు బాహ్యమైన శాంతి కానీ ఈ ఆంతరమైన శాంతి ఇది మహాశాంతి అంటే బాహ్యమైన శాంతి అది డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ ఆంతరమైన శాంతి ఎల్లు డిస్టర్బ్ కాదు అది ఎప్పుడూ ఉంటుందా శాశ్వతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆ సైలెన్స్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఎనీ టైం యూ కన్ గో ఇంపు బికాజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ అటువంటి అంచతనే దాన్ని మహాశాంతి అన్నారు తర్వాత ఆ శాంతి ఎలా ఉంటుందంటే ఇలా కూర్చున్న కూర్చుని నీరసంగా కునికబట్టు పడుతున్నట్టుగా ఉండదు అది కాదు ఆ శాంతి ఆ శాంతిలో ఆ తెలివి చైతన్యము బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇన్ ద సెన్స్ దాన్ని దివ్యమైన శాంతి అన్నారు ఆ శాంతి చాలా క్రియేటివ్గా ఉంటుంది అటువంటి శాంతి గలవాడు ఓ పద్యం రాసిన ఓ నాలుగు మాటలు రాసిన వాటిని ఎందు ఒక నూతనత్వము సృజనాత్మకత అవన్నీ ఉంటాయి అటువంటి శాంతి నుండియే మహాకవి కాళిదాసులు మొదలైన కా కావ్యాలు పుట్టే అటువంటి శాంతి నుండియే షేక్స్పియర్ వర్డ్స్ మొదలైన మహాత్ముడు ఆ గ్రంథాలలో ఆ శాంతి నుండి శాస్త్రాలు పుట్టికొస్తాయి ఆ ఒరిజినల్ శాస్త్రాలు ఎవడో రాసింది వల్లించడం కాదు ఎవరో రాసింది వల్లించడానికి బుద్ధిను వాక్కు ఉంటే సరిపడుతుంది అలా కాదు ఆ మంత్రాన్ని దర్శించాలి ఇప్పుడు కావ్యకంఠ కనుకమని ఆయన రెగ్యులర్గాన్ని అధ్యయనం చేశారు ఆయన చెన్నైలోనూ తిరువన్నామలనో ఇంకో ఉండేవాడు ఇంకో ఉండగా సంస్కృత సాహిత్యంలో మహావిద్వాంసుడు ఆయన కావ్యకంఠ అనే అప్పటికే వచ్చింది చాలా గొప్ప జ్ఞాని మహాపండితుడు అని లోకమంతా ప్రసిద్ధి అయ్యే కవి కానీ వేదం చదువుకోలేదు అదో లోపు ఆ రోజుల్లో అప్పుడు ఆయన ఉన్నారు ఈ వేదం చదివేసుకుంటాను అంటే ఏ వేదం చదువుతారు అంటే యజుర్వేదమే కదా మరి కృష్ణయజుర్వేదం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఆయన శ్రీకాకుళం వాడు కృష్ణయజుర్వేదం ప్రసిద్ధిగా ఉండేది ఆయన ఉన్నారు కృష్ణయజుర్వేదం మాట పెట్టండి నేను ఋగ్వేదం చదువుతాను ఎందుకంటే ఋగ్వేదము వేదములలోకల్లా ఆదిమవేదము అని దాన్ని చదువుతారు ముందు ఋగ్వేదాన్ని చెప్పి చెప్పాలి ఏ వేదాన్ని చెప్పినా ఋగ్వేదం చదివేశాను ఋగ్వేదం వల్లించుకున్నారు దగ్గర కూర్చొని వల్లించారు ఆ పాఠం చెప్పిన అర్థం తెలియదు వేదార్థం తెలియదు మంత్రం చెప్పడమే తెలుసు కానీ అర్థం తెలియదు ఈయన ఋగ్వేద భాష్యం సంచేసి విచారణ భాష్యం అర్థం చెప్పివడానికి ఆయన మంత్రం సంత చెప్పేవాడు వీడికి ఈయన అంతకుముందు వచ్చేసిన పర్ణాలకి అర్థం ఆయనకి బోధిస్తూ ఉండేవాడు ఈ విధంగా రుగువేదం రోజున్నాడు చదువుకుంటే ఆయనకి ఓ రోజు ఉదయం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన రుగ్వేద మంత్రాలు రావడం ప్రారంభించే నోటి నుంచి మంత్రాలు కాదు కొత్త మంత్రా రుగ్వేద మంత్రా వెంటనే వాటి నుంచి కాదు అవన్నీ ఉన్నాయి ఇంద్రుడి మీద సహస్రనామం రాశాడు ఆయన ఎందుకని ఇంద్రుడు ఋగ్వేదంలో దేవత ఎవరు ఇంద్రుడే ఇంద్రుడంటే పరమేశ్వర అని అర్థం ఋగ్వేదంలో ఆ ఋగ్వేద పంతులాలన్నిటిలో ఇంద్రుణ్ణి వర్ణించినటువంటి వర్ణనాలన్నీ ఆశ్రయంగా చేసుకుని సహస్రనామం రాశాడు ఇంద్ర సహస్రనామం ఈ రోజుల్లో ఇంద్రుడిని ఎవరు కాబట్టి ఆ సహస్రనామం ప్రచారంలోకి రాలేదు ఎప్పుడు సహస్రనామం అంటే విష్ణు సహస్రనామం ప్రచారంలోకి వచ్చింది అది ప్రాచీనమైనది మహాభారతంలో ఉన్నది కనుక ఆ తర్వాత ఇప్పుడు అన్ని కాపీ క్యాచ్ విష్ణు సహస్రనామానికి కాపీలు ఇరవై మూ సహస్రనామాలు వచ్చాయి ఈ మధ్యన విష్ణు సహస్రనామం ఉన్నది స్టాండర్డ్ గణపతి సహస్రనామం తర్వాత శివ సహస్రనామం తర్వాత దుర్గా సహస్రనామం ఇంకా ఇలా ఇరవై మూ సహస్రనామాలు ఈ ఛానల్స్లో ఉన్నాయి వన్ అవింగ్ ఛానల్స్ ఎప్పుడు పెట్టినా ఏదో సహస్రనామం వస్తాం ఎన్ని రకాల వేణో లేదంటే బయలుదే అది గోపుతూ ఉంటే వీడియో చదువుతూ ఉంటాడు వాడు దాన్ని తప్పు లేకుండా చదివేయడం అంటే మనం కొరత మనకు ఆనందం